ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరిశుద్ధ పరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వకృపా నీధియగు ప్రభవ మహాగరడ మహోన్నతుడ మా సృష్టికి ప్రభలతంది నిర్మాణకుడము నీకు ప్రపంచంలో ప్రభ మమ్మలను ప్రభ పాత్రలను చేసినావునైనా నీ చేతి పని ప్రభ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మమ్మల్ని చూసినావు మా పట్ల ప్రణాళికలు చేసినావు ప్రభ మా అంతం ఏమైనదో అన్నిటి కూడా నీ యొక్క గ్రంథంలో లిఖించబడ్డాయి గొప్ప దేవుడు ప్రభా ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో చేసిన న ఈ సాయంత్ర సమయం అందు చేసిన ప్రతి మేలు నీకు నిండారా కృతజ్ఞతాసులు చెల్లించుకుంటూ మా ప్రభ ఈ సమయంలో ఈ కోడికను దీవించమని ప్రభ ప్రార్థిస్తున్నాం వాక్యం ద్వారా పాటల ద్వారా సాక్ష్యంల ద్వారా వా న చేయటకు ప్రభ మీరు ఇచ్చిన తరణం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేక బిడ్డను ఆయతపరచండి పర్చండి నా తండ్రి ఆటంక పరుస్తున్న అంధకార శక్తులను మంత్ర శక్తులను ద్రాత్మ సముఖాలను రాయపరిచి నా తండ్రి ప్రభ ఇక కోడికలో నా తండ్రి మీరు దిగిరండి నాయన మీ కార్య మీ ఆశ్చర్య చూచటకు మా కానులను ప్రతి బిడ్డను దర్శించండి వాక్యం చేత హతుకున్నట్లు వాక్యము మా హృదయంలో ఫలించినట్లు ప్రభ నీరు కట్టి ప్రభ నా తండ్రి దాన్ని ఎదుగుటకు మీరు సహాయం చేయండి ప్రతి వాక్యం మా యొక్క కోరికలను నీకు వినిపించుకుంటున్నగా తండ్రి ప్రతి ప్రార్థనకు చెవి దేవుడవు నా తండ్రి ప్రతి ప్రార్థన అందించే దేవుడవు మాట్లాడే నీకు వాక్యం పంపి మాతో నా తండ్రి సంధి చేసుకున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క భద్రపరిచిన దేవుడవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభ జీవం గలిన తండ్రి జీవాధిపతి కంటే ఎస్య ఈ సాయంత్రం పని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తేను కన్నా తేనికన్నా తేనె కన్నా తీయనైనది నా ఏసు ప్రేమ మల్లికన్న తెల్లనైనది నా ఏసు ప్రేమ నన్ను ప్రేమించను నన్ను రక్షించను నన్ను రక్షించను నన్ను కష్టం కాలం వందుకు నాకు తోడై ఉండెను ఆగక్కనే సాగిపోదు నా ప్రభు ప్రేమ అడ్డంకులు అన్ని ఎన్ని నన్ను చుట్టినా అడ్డంకులు ఎన్ని నన్ను చుట్టినా నా ఏసుని నా యేసునే నేను విడవను నా వారే నన్ను విడిచిన నా బంధువులే నన్ను దూరమైనా తోడు నీడ ఒంటరినైన నా తోడు క్రీస్తు నాని ఆనందించేదేను అర్థం రోజ నాకు వచ్చేది హలో జయ జయ జయ జయ ఏస్తు జయ ఏస్తు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ ఏ జయసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజ జయ రాజ జయ జయ రాజ జయ రాజ జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయేసు జయ ఏసు జయ జయ క్రిస్తు జయ క్రీస్తు మరణము గెల్చిన జయేసు మర నము వోడేను జయ క్రీస్తు మరణము గెల్చిన జయేసు మర నము వోడెను జయ క్రీస్తు పరమ బల మొసగు జయేసు పరమ బల మొసగు జయేసు శరణము నీవే జయ ఏసు జయ జయ ఏసు జయ ఏసు జయ జయ క్రిస్తు జయ క్రీస్తు జయ జయేసు జయ ఏస్రి జయ క్రిస్త సమాధి గెల్చిన జయేసును జయ క్రిస్త సమాధి గెల్చిన జయేసును జయ క్రిస్త समर मुगेलचिन जय 예수 समर मुगेलचिन जय 예수 अमर मूर्ति विजय 예수 जय जय 예수 जय 예수 जय जय क्रिस्तू जय क्रिस्तू జయ జయేసు జయసు జయ జయ క్రిస్త జయ క్రీస్తు సాల్చిన జయసు సాడెను జయ క్రిస్తు సా గెల్చిన జయేసు సాను జయ క్రీస్తు పాత వి గతి చే జయేసు పాత వితియేసు జయేసు జయ జయేసు జయేసు జయ జయ క్రిస్తు జయ క్రీస్తు జయ జయేసు జయేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెల్ చిన జయేసు బండయోడెను జయ క్రీస్తు బండను గెల్చిన జయేసు బండయు వోడెను జయ క్రీస్తు భండలు తీయము జయ ఏసు बंडलुतीयु मुजय येशू अंदकु चेर्चु मुजय येशू जय जय येशू जय येशू जय जय क्रिस्त जय क्रिस्त जय जय येशू जय येशू జయ జయ క్రిస్తు జయ క్రిస్తు ముద్రను గెలిచినీన జయ ఏసు ముద్రయు ఓడెను జయ క్రీస్తు ముద్రను గెలిచినీన జయ ఏసు ముద్రయు జయ క్రీస్తు ముద్రలు తీయ జయేసు Mudra lutiyo jay Yesu Mudrinchumunanu jay Yesu Jaya Jaya Yesu Jaya Yesu Jaya Jaya Kristu Jaya Kristu జయ జయ ఏసు జయ జయ జయ క్రిస్త జయ క్రీస్తు కావలి గెల్చిన జయేసు కావలి ఓడెను జయ క్రిస్తు కావలి గెల్చిన జయేసు కావలి ఓడెను జయ క్రీస్తు Sevalo balamu jaya yesu, sevalo balamu jaya yesu, jiva munive jaya yesu, jaya jaya yesu, jaya jaya yesu, jaya jaya kristu, jaya kristu, jaya kristu. जय जय यीशु जय यीशु जय जय क्रिस्त जय क्रिस्त दयालु गेलचिना जय यीशु दयालु वोडेनु जय क्रिस्त दयालनी गेलचिना जय यीशु दयालु वोडेनु जय क्रिस्त कयमुगेल्चिना जय 예수 कयमुगेल्चिना जय 예수 अयानीबे जय 예수 जय जय यीशु जय 예수 जया जय क्रिस्तो जय क्रिस्तो జయ జయేసు జయేసు జయ జయ క్రిస్త జయ క్రిస్త జయ జయ రాజ జయ Raja, జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయేసు జయసు జయా జయా క్రీస్తు జయ క్రీస్తు ప్రైస్ లో కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇక కలత చెందకు కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నువ్వు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇకవి ఉండబోవుగా నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇకవి ఉండబోవుగా ఏసే నిరక్షణ ఏ నిరీక్షణ ఏ సే నిరక్షణ ఏసే నిరీక్షణ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇకనివు నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా వి ఉండబూగోరు గాలు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయ నిమ్మల మాయనుగా హోరు గాలు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం జలవీయ నిమ్మల మాయనుగా భయము ఛంద కునీవికా సే భయము ఛంద కునీవికా హే సే నిరక్షక కలత కన్నల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇకవి ఉండబోగా నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇకవి ఉండబోవుగా ఏసే నిరక్షణ ఏస్తే నిరీక్షణ నిరక్షణ ఏ నిరీక్షణ కరువు ఖడ్గములోచ్చిన నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయము చెందకుమా కుమార్ కరువు ఖడ్గములోచ్చిన నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన వయము చందకుమ ఏరక్షక దిగులు చందకు నీవిక ఏ సే విమోచక సంతసించుము నీవిక ఏ సే దిగులు చందకు నీవిక ోచక సంతసించుము నీక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక విండబోవుగా నిరక్షణ ఏ నిరీక్షణ ఏరక్షణ ఏ నిరీక్షణ అలా థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు ప్రేమల తండ్రి పరిశుద్ధుడ రూపమయ దయా కనికరం వెలిగిన రాజ్య మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయా నీవే నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు ఆయన మా హృదయాలను పరీక్షించి ప్రభు అంతరంగ పరిశోధించేవాడ మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయా మేము సమీపించరా అని తేజస్సులు వసించు అమరుడు పరిశుద్ధ నామానికి స్థుతులు చెల్లిస్తూ వాక్యం ధర నా మాట్లాడమని మా హృదయాలను భద్రపరచు అని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ రోమ పత్రిక అధ్యాయము రోమీలోకి రాసిన పత్రిక అధ్యాయము మనం ఈ లోకంలో మరి ఎన్నో విధాలుగా నడవడిని చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనుషుల మీద బట్టి మనమే ఏ విధంగా నడుచుకోవాలి దేవుని మనసు కలిగి ఏ విధంగా ఉండాలి అనేది మరి దేవుడు మనకు బయలుపరుస్తున్న మాటలు మరి దేవుడు మాట్లాడిన దాకా ప్రార్థించాం మనం లోకంలో ఎవరికి తీర్పు తీర్చడానికి అవకాశం లేదని దేవుడు ఇక్కడ పరిశుధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే రోమ పత్రిక రెండో అధ్యాయములు మాట్లాడుతుంటున్నాడు రోమపత్రిక రెండో అధ్యాయము కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవడవైనానూ సరే నిరత్తరుడవై ఉన్నావు మరి ఎంత గొప్పవారైనా ఈ లోకంలో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా డిగ్నిటీ ఏది ఒక మనిషిని తీర్పు తీర్చడానికి అవకాశం లేదు కేవలం నువ్వు ఏమై ఉన్నావంట నిరతరడమై ఉన్నావు అని అంటున్నాడు మరి మనం ఎవరిని తీర్పు తీర్చడానికి అవకాశము లేదు అని ఇక్కడ స్పష్టంగా నువ్వెవ్వడవైనా సరే అంటున్నాడు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవువడవైనా సరే నిరత్తరడమై ఉన్నావు దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నీరస్తుడవని తీర్పు తీర్చుకొని చున్నావు అంటే మనని ఒకరిని అంటే మనము తీర్పు తీర్చుకున్నట్టుగా మన పాపాలకు మనమే ప్రయచితం చేసుకున్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనము వేరొకరిని తీర్పు తీర్చడానికి అవకాశము లేదు అని ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అందుకని దాన్ని బట్టి ఎదుడు వానికి తీర్పు తీర్చు తీర్చుచున్న తీర్చుచున్నావో దాని విషయంలో నీవు నేరస్తుడవని తీర్పు తీర్చుకును చున్నావు ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేస్తున్నావు కావా అని ప్రశ్నిస్తున్నాడు పౌల్ గారు మరి లోకంలో చూస్తే మరి మన ముందు ఎన్నో విధానాలుగా ఎన్నో వ్యతిరేకమైన కార్యాలు మన కళ్ళతో చూస్తూ ఉంటాం కానీ మన దేవుల్లో ఉన్నాము కాబట్టి ఇతరులకు మనము తీర్పు తీర్చడం అవకాశము మనకు దేవుడు ఇవ్వలేదు ఎందుకంటే ఆయన తీర్పు తీర్చువాడు దేవుడై ఉన్నాడు కాబట్టి మనకు తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు ఎందుకంటే నీవు అటు కార్యములే చేస్తున్నావు కనుక నీకే అలాంటి అవకాశము లేదు ఒకవేళ తీర్పు తీర్చినా నువ్వే నిరస్తుడు అని మరి ఇక్కడ వాక్యం చెలవస్తుంది అట్టి కార్యములు చేయి మీదకి దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యమును చేయివారి చేయి తీర్పు తీర్చుతూ వారిని వాటినే చేయించున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందునని అనుకుందువా మరి దేవుని తీర్పు అయితే ఇతరులకు మనం తీర్పు తెచ్చి మననుడు దేవుడు తీర్పు తీర్చడు అని మాత్రం అనుకోకూడదు ఎంబడే ఉంటది తీర్పు అది ఆలస్యం కాదు ఆ తీర్పు దేవుడే మాకు తీస్తాడు ఒకరి మనము తీర్పు తీస్తే లేదా దేవిని అనుగ్రహము మరుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును దహనమును దీర్ఘశాంతమును ధృవీకరించు తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అంటుండు మనము దేవుని నమ్ముకున్న కఠినమైన మనస్తత్వము చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటాం ఒక్కోసారి మనలో కూడా ఉండొచ్చు కానీ పరీక్షించుకొని ఒకరిని అన్నికి వీలు లేకుండా తీస్తుకు కలిగిన మనసు అంటే తీర్పు తీర్చకుండా ఒకరి మీద ఈర్ష్య కుళ్ళు కుట్ర ఇలాంటివి నీలో లేవు అంటే నువ్వు తీర్పు తీర్చే మనుషులు కావు అందుకని నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవిని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు మరి అలాంటి పని మనం ఇంతమందిని మరి మనకైతే తెలియదు ఎందుకంటే ప్రతి విషయంలో మనుషుడు ఆశించేది ధనము ఇతరుల కంటే మనం సుఖంగా ఉండాలి వాడు తింటే ఏంది తినకపోతే ఏంది మనకు ఉంటే చాలు అనే పద్ధతుల ఒకరిని మించి మేము ఒకరు ఉండాలి అందరూ మా దగ్గరికి రావాలి మాకందరూ దాసోహము అని చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను అది నిజమే ప్రతి ఒక్కరికి హెచ్చించుకునే స్వభావాలు చాలా విషయాలలో గమనిస్తూ ఉంటాం అందుకనే మనం అనలేము అనకూడదు అందుకనే దేవుడు తీర్పు చికిత్సకూడదు ఎవరి ప్రతిఫలము ఆయన వారికి దయచేస్తానంటున్నాడు అందుకని ఉగ్రతను సమకూర్చు సమకూర్చుకొనిచున్నావు అంటున్నాడు ఆయన ఎప్పుడు దేవిన న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతి వానికి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం అంటున్నాడు మనం చేసిన ప్రతి పుణ్యమైన పాపమైన దానికి ఫలం మాత్రం అంతే ఉంటుంది మంచికి మంచి విత్తితే మంచి పంటనే పోస్తాం చెడు వెతితే చెడు పంటనే కోస్తాం అందుకనే వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము నేనే ఇస్తానంటున్నాడు సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతయు అక్షయతను వెతుకు వారికి ఇచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి ఏమొస్తుందంట దేవిని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అంటున్నాడు మరి మరి ఏ విధంగా మనము ఉన్నామో మనము గమనించుకోవాలని తీర్పు విషయంలో దేవుడు తీర్పు అనే విధానంలో మాట్లాడుతుంటున్నాడు అందుకని భేదములు పుట్టించి సత్యమునకు లోబడక ఎంతవరకు లోబడుతున్నామో మనం గమనించుకోవాలి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవిని ఉగ్రతయు రౌద్రమును వస్తుందట అది ఆశామోషి కాదు మనుషుడు ఎవర భయపెడితే ఆ ఎంతో అల్లాడిపోతారు కానీ దేవిని ఉగ్రత రౌద్రము అంటే అది సుధోమ కుమర పట్టణాలను ఏ విధంగా భస్పం చేసిన ఆ అగ్ని ఏ విధంగా అయితే ఉన్నదో అంతకు రెట్టింపు ఉగ్రత ఆయన దగ్గర ఉన్నది అందుకని మనము ఓవరిని కూడా తీర్పు తీసడానికి అవకాశము ఇవ్వకూడదు అందుకనే మతాయిసు వార్త ఏడవాధ్యాయము మతాయసు వార్త ఏడవ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు ఏమనంటే మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడను అంటున్నాడు మరి మనము ఎవరికి తీర్పు తీర్చకూడదని తీర్పు విషయంలోనే ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరిని అననీకి నీకు అధికారం లేదు మీరు తీర్పు తీర్చ మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును కూర్చియో తీర్పు తీర్చబడను అంటే మనుష్యుడు ఏది విత్తుతడో దాన్నే పోయగలడు మంచి విత్తితే మంచే కోస్తాడు చెడ్డు చెడే చెడైకోస్తాడు కానీ ఈ తీర్పు విషయంలో మాత్రము ఎవరిని మనము తీర్పు తీర్చనీకి వీలు లేదు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు ఎందుకంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు అందుకనే తీర్పు తీర్చబడు మీరు కొలుచు కొలత చొప్పునని మీకునూ కొలవబడదు మనము ఏ విధంగా మనం కొలిసి ఇస్తామో అదే ప్రకారంగా వాళ్ళు కూడా మనకు అదే కొలుతో ఇస్తారన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని మనము తీర్పు తీర్చనీకి అవకాశము ఎవరికి ఇవ్వకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయంలో మరి మనము జాగ్రత్త గలవారమై ఉండి క్రీస్తు విషయానికి మరి ఆయన మాటలకు మనము లోబడి ఆయన మనసును కలిగి జీవించటకు మనము ప్రయాసపడాలి అందుకని మరి తులశీలకు రాసిన పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే తులశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారో వచనంలో అంటున్నాడు ఏమంటున్నాడంటే తులశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారో వచనము కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస విశ్రాంతి దినము మూడు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ అన్నపానముల విషయంలో నైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినములు అనువాటి విషయములు నైనను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశము ఇయకుడి తీర్పు తీర్చువాడు దేవుడే కానీ మనుషులకు మీరు అవకాశం ఇయ్యకండి అంటున్నారు అంత లోబడి మనుషులకు మనుషులకు దేవుని దేవుని పిల్లలు వీళ్ళు అని ఎక్కిరించేంత తీర్పు తీర్చ తీర్చకుండా మంచి నడవడి కలిగి ఉండండి అంటున్నాడు ఎందుకంటే అన్నపానముల విషయంలోనూ అండగా అమావాస్య విశ్రాంతి దినము అనవాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చికి అవకాశం ఇయ్యకూడి అంటున్నాడు అవకాశం మనము ఎవరికి ఇయ్యకూడదు అది దేవునికి సాధ్యము మన నరునికి అల్లులు కాబట్టి ఎవరైనా తీర్పు తీర్చే అవకాశము మనం నడవడిని బట్టి తీర్చకుండా మనం జాగ్రత్తగా ఉండేటప్పుడు ఈ మెలుకోవలు చెప్తున్నాడు కాబట్టి ఇవి రాబోయే వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటున్నాడు ఇవి రాబోయే వాటి ఛాయే నీడనే ఇది కానీ నిజస్వరూపము క్రీస్తులో మాత్రమే ఉన్నది అంటున్నాడు అయితే అతి వినయశక్తుడై దేవదూత దేవదూతల ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గోర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు తన శరీర సంబంధమైన మనస్సు వలన పూరక ఉప్పంగు తిరస్సును అత్తుకునిన వాడెవడును మీ బహుమానమును అహపరింపనియకుడి అంటున్నాడు అపహరింపకనీయకుడి అంటున్నాడు ఎందుకంటే మరి దాన్ని అపహరించినప్పుడు మనం తీర్పు తీర్చిన అవకాశం మనం ఇచ్చినట్లుగా ఉంటాం కాబట్టి అలాంటి అవకాశము మనము ఎవరికి ఇవ్వకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనల్ని దేవుడు రక్షణ పొంది దేవుని విషయంలో ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగానే ఉండమని చెప్పాడు కానీ ఎప్పుడైనా ఆయన ఉగ్రత పాలు మరి శిక్షణ పొందుటకు ఆయన ఏమాత్రము మనం పిలువలేదు అందుకని దేవుడు ఒకటో తసీకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిది వచనంలో మాట్లాడుతుంటున్నాడు ఎందుకనగా మన ప్రభు అయిన యేసు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రతపాలు అగుటకు నియమింపలేదు మనము రక్షణ పొందునం ఉగ్రతపాలు కాకుండానట్లుగా మనము వెలువుకోగా ఉండి ఒకరిని తీర్పు తీర్చి మనము తీర్పులోకి వెళ్లకుండా తీర్పు తీర్చే అధికారం మనకు లేదని దేవుడు స్పష్టంగా సులభిస్తున్నాడు దాన్ని బట్టి దేవుని మైపరుచుతూ ఆయన చెప్పిన మాటలను బట్టి అనిదినము మనము దేవునికి సాక్షులుగా ఉండటకు ఆయాస మనము ప్రయత్నించాలి దేవుడు గొప్పవాడు నమ్మదగిన వాడు మనము ఆయన వైపే చూస్తూ మనము ఎవరికి తీర్పు అన్నిలను మనకు తీర్పు తీర్చకుండా కూడా మనం జాగ్రత్త పడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు రెండో తిరుమతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయములు ఒకటి నుండి దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు అంటున్నాడు దేవుని ఎదుటను అజీవులకును మృతులకును బతికిన వారికి మరణించిన వారికి మృతులకును తీర్పు తీర్చు ఏసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు అంటున్నా ఉన్నాయి అవులుగా నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటున్నాడు అన్లైన్ లో వినడం మాత్రము మన పనులు మనం చేసుకొని మళ్ళా యథావిధిగా సాయంతమో కూడుకోవడం తప్ప మరి మనం ఏం చేస్తున్నట్టని దేవుడి ప్రేరేపన బట్టి చూస్తే అర్థమవుతుంది మరి నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి వాటి కొరకై ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే అది తెలిసిన వారికైనా కావచ్చు తెలియని వారికైనా కావచ్చు అందుకనే రాజ్యము తోడు అని అంటున్నాడు ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటింపుము సమయమందును అసమయమందును మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుము అంటున్నారు గడ్డించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు ఇత బోధను సహింపక దుర్ద తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను కర్మ కొరకు సత్యమునకు చేయనీయక చెవిని కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది అంటున్నారు మరి ఇది వచ్చే ఉన్నది అందరికీ మీకు తెలుసు కానీ ఇది దేవిని మాటలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా అంటే మనం చెప్పలేనంత జాగ్రత్తగా అది మన ఊహకు అందది కానీ మనం దేవిని అందు భయభక్తులు కలిగి ఒకటి ఉంటే మాత్రము అన్ని ఆయన నీతి ఆయన రాజ్యమును ఎప్పుడైతే వెతుకుతామో సమస్తమునకు మనము దుర్నీతి మనం గమనించెండో పేతృ రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండవ పేతృకు రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయం నుంచి రెండో పేతృకు రాసిన పత్రిక మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలే మీలోనూ అబద్ధ బోధకులు ఉమును కొరిన ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకోవచ్చు నాశనమగు నాశనకరం ఇప్పుడు నాశనం కరమగు భిన్న అభిప్రాయాలకు రహస్యముగా బోధించు మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్ఠులను అనుసరించి నడుతురు అంటున్నాడు ఎంతమంది మనమైతే క్రిమిపీయం వల్ల అయితే అలాంటి పద్ధతిలో లేము కానీ ఈ యొక్క మరి అన్నగారి చెప్పిన విషయాలు కూడా అది ఎలాంటి సాంగత్యము ఎరగక మనము ఇలాంటి వారి అందు ఏ దోషం కూడా లేదు అని ఆ వాక్యం అది మనలో మనకు నెరవేరేటట్టుగా మనము తిరగాలని మరి దేవుడు ఆశిస్తున్న మాటలు అయితే ఈ మూడో వచనము కల్పనా కథల వైపు చెప్తు లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు వారికి అలాంటి పనిచేసే వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదంట ఆ తీర్పు తీర్పు గురించి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు అంటున్నాడు ఎందుకంటే ఒకసారి పాపం చేస్తే మరి దేవుడు నాలుగో వచనంలో మాట్లాడుతూ దేవదూతలు పాపము చేసినప్పుడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక విడిచిపెట్టక పాతాల లోక మందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తిరుపు కావలిలో ఉండుటకు వారిని అప్పగించను అంటున్నాడు మరి దేవదూతలకే అలాంటి తీర్పు దేవుడు తీర్పు చేసగలవాడు ఎవరికి అధికారము లేదు అందుకనే చీకటి బిలాములోనికి త్రోషి వేసిందట ఏది దేవదూతులను కూడా తీర్పులోనికి తేనేకి కానీ మనుషుడు తీర్పు తీర్చడానికి అధికారం లేదు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ రోజులలో మనం ఎవరిని ఏమన్నా కూడా అది మనకు రివర్స్ అవ్వడం మాత్రం నేను చాలా చూశాను కాబట్టి దాని విషయమై మనం ఇతరులకు తీర్పు తీర్చకుండా జాగ్రత్త ఉండుటకు ప్రయాసపడాలి అది అందుకనే తీర్పు తీర్చు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నువ్వు ఊడవైన నువ్వు సరే విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నిరస్తుడవని తీర్పు తీర్చుకొని అంటున్నాడు మరి మనము మనకు మనమే తీర్పు తీర్చుకునేలాగా ఉండకుండా దేవుని ఉగ్రతకు మనము పాత్రుడుగా ఉండకుండా ఆయన ప్రేమ ఆయన కృప ఆయన వాత్సల్యతను మనము ఆయన సాక్షులుగా ఉండటకు ప్రయాసపడాలని దేవుడు మరి మనకు తీర్పు అనే విషయంలో మాట్లాడిన మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి సడన్ గా చెప్పారు బ్రదరు ఇప్పుడే ప్రిపేర్ అయ్యాను మరి దేవుడి వాస్తవం దీవించిన కాక మీ అందరికీ వందనాలు ప్రార్థన చేస్తాం స్తోత్రంలోనైనా ప్రేమగలతండి మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం అయినా నీవే నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ప్రభావ మా కింద మమ్మల్ని చరించిన విధానాన్ని బట్టి స్తోత్రం ప్రతి ఒక్క బిడ్డను ముట్టితాకి స్వస్థపరచండి బాగలేని బిడ్డలను కూడా ముట్టితాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యంలో దయచేయండి మీ ఆత్మ నడిపింపు దయచేసి సర్వసత్యంలోకి నడిపించండి మీ ఆత్మధార నడిపించి అనేకులకు లోకంలో మేము మాదిరిగా మీ సాక్షులుగా మేము వండుటకు మీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి మీ నామానికి మహిమ ప్రభావాలు తెచ్చేవేళ్లుగా సాక్షులుగా ఇలా పెట్టుకోవాలి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరి అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజెంట్ ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాం నేను చేస్తుంది పరిశుద్ధుడు అయిన తండ్రి కృపాకని క్రమ్ మా తండ్రి మా ఏసయ్య మా ప్రభు మా రక్షకుడు అయిన తండ్రి నీకు వందనా స్తోత్రములు ప్రభా ఇదిగో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభాయన తండ్రి మేము ఎవరికి తీర్పు తెచ్చకుండా ఈ లోకానికి నువ్వు సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకే పంపబెడుతున్నావు ప్రభ అలా మా నోటితో నీ సత్యాన్ని ప్రకటించాలా వాక్యంలో ఏముందో ప్రభ దానినే మేము చూపించాలా ఖండించాలా ఉపదేశించాలా ప్రతి ఒక్కరికి మేము చెప్పాలా ప్రభ కాబట్టి నీ వాక్యాన్ని చూపించడమే మీరు మాకిచ్చిన పిలుపు ఏర్పాటు అదే కాబట్టి ప్రభా నైనా కాబట్టి మేము సత్యమే ప్రకటించాలా ప్రభ కాబట్టి ఎవరికి మేము ఎలాంటి తీర్పుల్లో కాదు ప్రభా కాకపోతే ప్రభ నాయన మీ వాక్యమే ప్రభ వాళ్ళు ఉన్న స్థితిగతులను బట్టి నైనా మీరు మాట్లాడే దేవుడవు కాబట్టి నైనా మీరు మాలో ఉండి ప్రభ ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడతారు ప్రభ ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభ మేము స్వనీతిని స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా ప్రతి విషయం నందు మా ప్రవర్తన నీ అధికారానికి అప్పజెప్పుకొని మేము నడుచుకుంటున్నాం ప్రభ నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే ప్రతి స్థలంలోనైనా ప్రతి వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాం ప్రభ కాబట్టి ఎలాంటి విషయాలైనా మేము తీర్పు తీర్చుంటే దానికి సజీవ సాక్షి మీరే ప్రభ అని ఆయన ఎందుకంటే మమ్మల్ని చూస్తున్న దేవుడు మా హృదయాలను చూస్తున్న దేవుడు మేము ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో కూడా ప్రతిదీ సమస్తమును చూస్తున్న దేవుడు సమస్తాన్ని మెరిగిన దేవుడో ప్రభ నీకు మరుగైనది ఏది లేదు దాచబడినది ఏదీ లేదు ప్రభ సమస్తము నీకు తేటగా కనపడుతుంది ప్రభ కాబట్టి నాయన నీ యొక్క వాక్యాన్ని ప్రకటించటం విషయంలో మేమేమైనా అలాంటి జీవితం కలిగి ఉంటే దానికి మీరే ప్రభా నాయన సాక్షి ప్రభ కాబట్టి ఈ వాక్య మేము ఎవరికీ తీర్పు తీర్చకుండా ప్రభా నాయన నీ సత్యాన్ని మేము ధైర్యంగా సకల జనులు ఎదుట మేము ప్రకటించాలా ప్రభా అబద్ధ బోధకుల నుంచి అబద్ధ ప్రవర్తల నుంచి వేషధారణ జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క సంపూర్ణమైన తండ్రి మార్గంలోకి మేము నడిపించాలా కాబట్టి అలా ప్రభాని అయినా నీ పిలుపు మా పట్ల ఉంది కాబట్టి ఆ ఏర్పాటు ఉంది కాబట్టే మేము నడుచుకుంటున్నాం ప్రభా ఏ విషయంలో కూడా ప్రభావైనా నీకు కాయస్కరంగా మేము జీవించకుండా ముందుకు పోవట మీరు సహాయపడండి బ్రెయిన్ కాసిస్టాన్ని కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభానైనా తండ్రి ఆమెకున్న ప్రతి అనారోగ్యం నుంచి ఆ హార్ట్ పెయిన్ నుంచి మీరు స్వస్థపరచండి మనోజ్ బ్రదర్కున్న ఆ కడుపులో నొప్పి నుంచి మీరు స్వస్థపరచండి త్వరగా ప్రభా తను తను హీలింగ్ పొందుటకు మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ఉంది కాబట్టి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభ అలాగే మంజులా సిస్టర్ యొక్క భర్తను కూడా మీరు మార్చండి నేను తన కుటుంబంలో నైనా మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి సిస్టర్ మంచిగా గ్రూప్స్ ప్రిపేర్ అవుతుండగా మంచిగా ఉత్తీర్ణత సాధించి తన జీవితంలో ప్రభ తొలగిపోయిన ప్రతి ఒక్క ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాం తన బర్త మనసు కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ యేసు కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి నేను ఆయనకున్న హార్ట్ పెయిన్ నుంచి నెమ్ము నుంచి శరీరంలో ప్రతి ఆయాసం నుంచి మీరు స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ఉంది కాబట్టి మీరేనాయన స్వస్థత అనుగ్రహించమని తన పాపముల అతిక్రమలన్నీ క్షమించమని మీ కృపా కనిక్రము తండ్రి ఆయనకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే తండి రవిచల్ల బ్రదర్ ని కూడా మీరు ముట్టండి తాకండి ప్రభావ ఆయన యొక్క హార్ట్ను కిడ్నీని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి నేను తనకున్న ప్రతి శోధన మీరు కొట్టివేయండి తండ్రి రక్షణ మార్గంలోకి వస్తున్న ప్రతి ఆటంకాలు తొలగించి ఆయన రక్షణ సిద్ధపడుటకు మీరే నాయన సిద్ధ ఆయన మీరు అనుగ్రహించమని సంపూర్ణమైన మారు మీరు అనుగ్రహించమని నేను మీరే ప్రభా రక్షణ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే స్వరాజ్ అనుకున్న ఇక్కడ టైఫాయిడ్ నుంచి మీరు సంపూర్ణ స్వస్థత తండ్రి మీరే మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నేను కుటుంబంలో మీ పరిలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నేను కావ్యశిష్టన్ని ఇంకా మీరు బలపరచండి మీకు నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించండి తన భర్త కూడా రక్షణ పొందుటకు మీరు సహాయపడండి ఆ కుటుంబానికి కావలసిన ప్రతి సహాయం మీరు అనుగ్రహించండి రవి చల్ల కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి అలాగే శివసాయి కృష్ణను కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ యొక్క బ్రెయిన్ కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రాభ ఎవరైతే ప్రాభ నాయన నెలల ప్రెగ్నెంట్ ఉందో ప్రాభ ఆ కడుపులో ఉన్న బిడ్డకి నాయన తండ్రి ప్రాణాపాయ స్థితి ఉందని చెప్తున్నారు ప్రాభ నమ్మటం ఇవ్వాలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నావు ప్రాభ కాబట్టి నువ్వు నమ్మదగిన దేవుడో కాబట్టి ప్రాభ విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఆ సిస్టర్ ని మీరు కనికరించండి కృప చూపించండి తన కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి హాని జరగకుండా తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండటకు మీ కృప సహాయమునైనా ఆ సిస్టర్ పట్ల కుటుంబం పట్ల ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రాభ వాక్యం మీరు మాట్లాడినారు కాబట్టి ప్రాభ నాయన మేము ఏ విషయంలో ఎలా ఉన్నామో తండ్రి మా హృదయ స్థితి నాయన నీ సన్నిధిలో ఏ రీతిగా ఉందో ప్రాభ నాయన మేమైతే నాయనా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ మోసపరచొచ్చు కానీ నాయనా నిన్ను మాత్రం మేము మోసపరచలేం ప్రభా నాయనా సమస్తము నిరిగిన దేవుడు ప్రతిదినైనా నువ్వు చూచుతున్న దేవుడు ఈ లోకమంతా నీ కన్నులు ప్రాభ నాయన సంచారం చేస్తాయి ప్రభా నాయన కాబట్టి మమ్మల్ని కూడా మీరు చూస్తున్నారు ప్రభా మేము ఏ రీతిగా నాయన తండ్రి మీ పిలుపును బట్టి నడుచుకుంటున్నాము ఏ రీతిగా ప్రభావ నువ్వు చూపించిన వాక్యాలను ప్రకటిస్తున్నాము స్వనీతితోనూ లేదా విరోధ పక్షపాతంతో మేము ప్రకటించట్లేదు ప్రభా నేను నీ ప్రేమ మా పట్ల ఉంది కాబట్టే ప్రభ మనుషులందరూ ప్రభ వాళ్ళ యొక్క క్రియల నుంచి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విధానాల నుంచి బయటకు రావాలనే ఆస ఆసక్తి మీకుంది మా పట్ల కాబట్టి మీరు చూపించి నాయన మాలో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సజీవ సాక్షి మీరే ప్రభా నాయన కాబట్టి నాయన యొక్క వాక్య నేనేమైనా నీకు ఆయస్కరంగా ఉంటే నేను నువ్వు చూసే కాబట్టి ఒకవేళ నీ దృష్టి కొంటే నన్ను క్షమించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి స్వత్రం పరిశుద్ధుడా నా తండ్రి యేసు ప్రభువ గొప్ప దేవ జీవంగల దేవ నీకే స్థుతి సర్వశక్తి సర్వోన్నతుడా భూమి ఆకాశం సృష్టించిన దేవా ఆది అంతమై ఉన్నావు ప్రభువ భూమి నా పాదపీఠము ఆకాశం నీ సింహాసనం అన్నావు తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నువ్వు ఉంటావని సెలవు ఇచ్చిన ప్రభు మరి కూడా ఇక్కడ కూడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి మేము చేసే ప్రార్థనలకి జవాబు ఇచ్చేటట్టు ఇచ్చేటట్టుగా సహాయం చేయతం సహాయం చేయతం ఆమెన్ స్తోత్రం ప్రభా నయన స్మరణ ఈ పావంలోకి వేలా స్తోత్రాలు దేవాయసింహ ప్రభా ఈ సాయంకాల సమయంలో దేవాయస్మరణ ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా దేవాయసింహప్రభ అది దేవాయస్మరణ ఎమరేసుకొని దేవాయస్ మహప్రభ చాటించే విధంగా మేము చెప్పడానికి స్నాయం చేయండి మా ప్రభా దేవాయస్మ ప్రభ ప్రతి బట్టి స్తోత్రం మా ప్రభా నీకి వందనాలు దేవాయస్మాప్రభ ఎంతో మంది అంశం గురించి ప్రాణిస్తున్నాడు మా ముఖ్యంగా మానవ వెంక శిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా వాళ్ళకు మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభా మీరే తోడైనా మా ప్రభా మన జనకు కడుపు నొప్పి తీసివేయండి మా ప్రభా అత దుష్ట నుంచి క్రీసున గద్దిస్తున్న మా ప్రభా దేవ తరణి నుంచి హరికాల వరకు ముట్టి శ్వాసపరచండి మా ప్రభా కార్యం జరిగించండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా ఇంటి చుట్టూ దేవతను కాలించండి మా ప్రభావ ఇంకా బలంగా దేవ సేవ సాయం చేయండి మా ప్రభాక దీవున కుమరించండి మా ప్రభా అలాగే బిన్ని గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవా మీరే స్నాయం చేయండి మా ప్రభావ ప్రతి నుంచి దేవా విడుదల దాయిచండి మా కార్యం జరిగించండి మా మీరే స్నాయం చేయండి దేవా మా ప్రభా ప్రతి ఒక్క చిరుతో క్రీస్ గద్దించండి మా ప్రభా అలాగే దేవాస్మ రవి దేవా ప్రతి హార్ట్ అటాక్ నుంచి తీసి వేసిన దాన్ని బటిస్తూ ఉండడం మంచి స్వస్థపరచండి మా ప్రభా అతని దేవాన్ని అందులో నిరీక్షించి ఇంకా బాపతిష్ట తీసుకొని రక్షింపబడటకు సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క ఆవత నుంచి దేవా కాపాడిన దేవుడు మీరే మా ప్రభా మీరే సాయం చేయండి ఇంకా ఎంతో మంది దేవాయస్మా అంశాలు ఉన్నాయి మా ప్రభా అంశం గురించి ప్రాణిస్తాడు మా చిన్న బిడ్డ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా బిడ్డను దేవా లేవనెత్తాడు మా మీరే సాయం చేయండి మా ప్రభా దేవాయస్ మా ప్రభా అలాగే దేవస్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ ఎంతో మంది ఉన్నారు మా ప్రభా బిడ్డ గురించి ప్రాణిస్తున్నాడు మా మీరే ముట్టి శ్వాసపరచండి మా ప్రభా ఇంకా మినిన దీవునలు కుమరించండి మా ప్రభా ఇంకా అనేకలు దేవాయ్ మా ప్రభా నీకు ప్రేరి కోష్టం చేయండి మా దేవుని ప్రతి ఒక్కరిని దేవించి ఆశ్రయించండి మా ప్రభా దేవ నూరంతాలుగా ఆశ్రయించండి మీరే సాయం చేయండి ఇంకెంతో మంది దేవాయశి మా ప్రభు రాకుండా ఉన్నారు మా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ వచ్చిన సాయం చేయండి మా ప్రభా నిరీక్షించి దేవాయస్ మా అందు బలంతో ఉండటం సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క శాతాన్ని తంత్రా దేవాయసిం ప్రభా మేము ఆత్మచేత నింపబడాల మా ప్రభా బిడ్డ దేవాయసి మా ప్రభ వీరత్తుడైనడు మా ప్రభ ప్రతి దేవాయస్తి మా ప్రభావం ఇంకెంతో మంది కేవీపీ కూడా అనారోగ్యంతో ఉన్నారు మా ముట్టి స్వస్థపరచండి మా ప్రభా ప్రతి ఒక్క దాయ చేయండి మా ప్రభా ఫైనాన్షియల్ క్రైసిస్ తీసి వేయండి మీరే సాయం చేయండి మా మీరే తోడైనాడు మా ప్రభా మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డలుగా ఉండడానికి సాయం చేయండి మీరే నమ్మదగిన వాడు మా మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవించి ఆశ్రయిస్తారని త్వరగా రాబోతున్నీస్ పిడ వేడుకూర్చున్నాం తండ్రి కృపా సంపూర్ణ ప్రార్థన చేసుకుందాం కృపాశక్తి సంపూర్ణడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగనుడ గొప్ప నీక యొక్క గొప్ప కార్యములను బట్టి తండ్రి ఆకాశం మహాకాశముల పైన నీవు విస్తరింప చేసిన నీక మహిమ కార్యములను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ సాయంత్ర సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా ప్రతి ఆలకించండి ప్రభా నత నిన్ను గొప్ప దేవుడు నీ యొక్క వాక్యం ద్వారా తీర్చకుండా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నకు మా బలహీనతలు ఎందుకు ప్రభా మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించే వాడవుతండి ఏసా నీకు గొప్ప కారణం బట్టి మేము ఈ వాక్యంలో ఇంకా లోతులోనికి వెళ్ళినేయగలు వాక్య మర్మని తెలుసుకునేందుకు కావలసిన జ్ఞానం దయచేయని నా ప్రభా మాకు వీడిలో మీరు వినిపించడం చేసిన వాక్యాన్ని బట్టి నీకు మందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధురా నా తండ్రి తీర్పులు తీర్చకుండా ప్రభా తొందర పడకుండా నా తండ్రి మేము అన్నిటినీ సరిచూసుకొని ఏసయ్యా తప్పుడు బోధలు ఆ అబద్ధ బోధలకు నుంచి మమ్మల్ని మేము అతన్ని తప్పించుకొని జ్ఞానంలో మాకు దయచేయండి మా కృప్ ప్రభా మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని జ్ఞానం చేతనింపండి ప్రభావండి తెలివి జ్ఞానం సర్వ సంపదల్ని ఎందు గుప్తమై ఉన్నవి నాయన ప్రతి వాక్యంలో ప్రభాన తండ్రి మర్మంలో మాకు బోధపరుస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన స్వస్థత కార్యములు చేస్తున్నది ఏవ ఇంత వాటికు మంది బిడ్డలను స్వస్థపరిచినావు ప్రభా గ్రూప్ లో బిడ్డలు సాక్షులుగా నిలబడ్డారు నాయన తండ్రి ముఖ్యంగా ప్రభాన తండ్రి రవి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ యొక్క హార్ట్ విషయంలో కిడ్నీస్ విషయంలో ప్రభా గొప్ప కార్యం జరిగించండి మీ యొక్క గాయపడిన హస్తం ముట్టండి ప్రతి విధమైన అనారోగ్యం ను బంధించండి ఏసీల తండ్రి నీ యొక్క విడుదల చేయండి ప్రభ పరిశుధాత్మక కార్యములు బిడల జీవితంలో జరిగించండి సంపూర్ణ స్వస్థత గురించండి నడు నెత్తి నుంచి వరకు కూడా ప్రభా నీ యొక్క బలమైన రక్త ప్రోక్షణ జరిగించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధ అగ్నిశ్చేత ప్రభ ప్రతి రోగంను కాల్చి నా ప్రభా సంపూర్ణ విడుదల దయచేయండి స్వస్థత దయచేయండి ప్రవణ తండ్రి ముఖ్యంగా ఏసు బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ యొక్క బ్రెయిన్ విషయంలో ప్రభ ఎలా జరిగినటువంటి ప్రభ ఆ లోటుని ఆ లోపంలు సరిచేయండి ఆయన ఆ బిడ నడుచుటకు ప్రభ ఆరోగ్యవంతంగా తండ్రి మరి తిరిగి ఉజ్జీవింపబట్టకు ప్రభా కృపలు బిడ జ్ఞాపకం చేసుకొని బ్రతికించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ ప్రభన తండ్రి ఆశలు వదులుకొని తండ్రి తీసుకొచ్చేసిండ్రు హాస్పిటల్ నుంచి ప్రభ మర బిడ్డ విషయంలో మీరు మనుషులు అనాథలుగా వేడుస్తారు కానీ నువ్వు ఎన్నడు ఎడబాయిని దేవుడు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభరతని మనోజ్ బ్రద గురించి ప్రార్థిస్తున్నాం నేను ఆయన కడుపులో నొప్పి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ మరి ఎందు ఈ విధమైన బలహీనతలు ప్రభ సరీరంలో జరుగుతున్నాయని నీకు సర్వం తెలిసిన దేవుడు ప్రభా ఆ బలహీనతను ముట్టండి స్వస్థ పక్షండి అదేవిధంగా సిస్టర్ యొక్క హార్ట్ పిచ్చెస్ట్ పెయిన్ విషయంలో ప్రార్థిస్తున్నాం లేక కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రభ నడినెత్తి నుంచి అధికారుల వరకు ప్రతి బిడ్డ యొక్క ఆరోగ్యం ప్రభరతండి సరిచేయమని లేక గాయపడిన హస్తంతో ప్రతి విధము దురాత్మ సమూహాలని ప్రభ కాల్చి వేసి ప్రభ సంపూర్ణ స్వస్థత విడుదల దాయి చేయమని నీక కృపల ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఆయన శివసాయి కృష్ణ వ్రద గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ జీవితంలో కూడా మీరు కార్యం జరిగించండి ఆ బిడ్డ జీవితంలో రక్షణ కార్యం జరిగించండి స్వస్థత కార్యం జరిగించండి ప్రభ సంపూర్ణ విడదల ప్రకటిస్తున్నాను వేసునామంలో అలా బిడ్డ జీవితాన్ని ప్రభుత్వం మీరు మార్చి వేసి కుటుంబీయులందరినీ కూడా మార్చి వేసి ప్రభా నీకు సజీవ సాక్షాలుగా నిలబెట్టమని ప్రభ ఆ బిడ్డ జీవితంలో మరి ప్రతి కార్యం మీరు నెరవేర్చండి ఆర్థికంగా నచ్చండి ప్రభ సహాయం దయచేయండి ఆ బిడ్డ జీవితాలను ప్రభ మార్చండి నాయన మరి తల్లి స్వరాజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ఉద్యోగ విషయంలో ప్రభు ఆరోగ్య విషయంలో నా బలహీనతలో ఉన్నంగా ప్రభా సహాయం బలమైన నీక రెక్కల చేత ప్రభా స్వస్థపరచండి నీక రెక్కల చాటన భద్రపరచండి కేసీఆర్ నడినైతుల జరికాల వరకు సంపూర్ణ రక్త ప్రోక్షణ జరిగించి సంపూర్ణ స్వస్థత కారణం జరిగించండి టైఫాయిడ్ ఎంతో భయంకరంగా మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది ఆయన బలహీనంగా వదిలేస్తుంది ప్రభ అలాంటి బలహీన స్థితిలో ప్రభా మమ్మల్ని బలపరిచి దేవుడు వాక్యం చేత శుద్ధి చేయండి బలపరచండి ప్రభావిధంగా ఉద్యోగ విషయంలో కూడా గొప్ప కారం జరిగించి సాక్షిగా నిలబెట్టండి ఆ కుటుంబాన్ని ప్రభ మీ కృపల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆ విడ జీవితంలో కూడా ప్రభా గొప్ప కారం జరిగించండి కుటుంబాన్ని రక్షించండి బిడ్డల విషయంలో కార్యం జరిగించండి ఆవిడ ఇంకా బలంగా తనని ఎదుగు ఎదిగి వేర్తని ఫలించుటకు సహాయం చేయండి వాక్యంలో ప్రభా ఇంకా బాలపరచండి ఆవిడలో ఉన్న లోపములను చేయండి భర్తను మార్చండి వేసిన తండ్రి రక్షణ కారం జరిగించండి మరి మంజుల శిష్యుల విషయంలో ప్రార్థిస్తున్నాం ఆవిడ జీవితంలో కూడా గొప్ప కారం ఆ భర్తను మార్చండి నాయన ఆ బిడ్డ తండ్రి తన భార్య విలువ తెలుసుకొని ప్రభా కుటుంబం యొక్క విలువలు తెలుసుకొని ప్రభా సరైన యజమానిగా నిలబడుటక కొన్ని కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాక్యం చేసే గద్దించండి మీ యొక్క వాక్యం చేత బలపరచండి నా ప్రభ వాక్యం చేత జీవింపచేయండి మందుల సిస్టర్ యొక్క స్టడీస్ విషయంలో నా తండ్రి ఆమె గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుందని విన్నాం ప్రభ మన బిడ్డ చదువుల విషయంలో కూడా జ్ఞానం జ్ఞాపక శక్తి ఆరోగ్యం బలం దేయండి కుటుంబంలో నెమ్మది దేండి సమాధానం దానం లేని కుటుంబంలో ప్రభ మీరు సమాధానం కలగ చేయటకు వచ్చిన దేవుడు ప్రభ లేక నశించున్న వారికి ప్రభశీలువను గుర్చిన వాక్యం వేరుతనం మీకు అను మాకు అది యొక్క నీతి నీ యొక్క విశ్వాసం నీ యొక్క బలం నా తండ్రి ఆ నిరీక్షణ వందనాలు నీ యొక్క శిల్వ ధ్యానములు ప్రభానతని ప్రతి ఒక్క బిడ్డ దీవించాలా దీవించాలా ప్రభలతని బ్రతకాల ప్రభా దాన్ని ధ్యానించాలా ఏసి త్యాగ ఫలితం నా మాకు రక్షణ జరిగింది మేము ఒక రక్షణను గట్టిగా పట్టుకొని ముందుకు సాగుటకు సహాయం ఏ బిడ్డ కూడా ప్రభ రతిని తొడక కూడా బిడకుండా ప్రభ ప్రతి విధమైన శోధులను జయించుకుంటూ ముందుకు సాగే ఆ యొక్క ధైర్యం ను బలంను నీవు మాత్రమే నాయన నీ వైపు చూస్తూ ప్రభ ముందుకు సాగే ఆ భక్తిని శ్రద్ధను మాకు దయచ్చేయండి పరిశుదాత్మ నడిపింపును ప్రతి ఒక్క అనుగ్రహించండి మినిస్ట్రీల పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పని విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభ సేవను ఇంకా విస్తరింప చేయండి వీరు వాక్య పరిచర్య చేస్తుండగా ఆటంక బంధించండి ప్రభా సేవను ఇంకా విస్తరింప చేసి వాక్యం విరివిగా ముందుకు వెళ్ళుటకు ప్రభా నతండ్రి నీ యొక్క రెండంతల ఆత్మను ప్రత్యక బిడ్డ పైన దయచేయమని ప్రభా ఏలియాకి ఇచ్చినటువంటి యొక్క శక్తిని ప్రత్యేక బిడ్డకు దయచేయమని గొప్ప కార్యాలు స్వస్థ కార్యాలు చేసి ముందుకు సాగుటకు నతన్ని రాజ్య విస్తరణలో ప్రభా మమ్మల్ని కూడా ఒక పాత్రులుగా చేసినందుకు నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రతి ప్రార్థనకు చెవి అంది దేవుడవు ఆలకించు నువ్వు చేస్తావు చూస్తున్నావు అనే ప్రభ నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డని బలపరచమని నమ్మకంతో ప్రభావం ముందుకు సాగుటకు సహాయం చేయమని ఏసయ్య శక్తి కలిగిన అమంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ స్థూత్రం పరిశుధ్రమే మల రాజానికి వందనాలు ఏశ రజానికి స్తోత్రం దేవ ఏసు కృష్ణజానికి వందనాలు తల్లి దినమంతపం కాచి కాపాడి నిలబడిన దేవానికి వందనాలు తండ్రి వాక్యంధర మీరు మాట్లాడిన దేవానికి వందనాలు ఏశ రజానికి స్తోత్రం దేవ ఏసు వందనం తండ్రి ముఖ్యంగా దేవాన్ని ఎక్కి స్తూత్రం ముఖ్యంగా రవిచంద బ్రదర్ను ముట్టండి హార్ట్ ముట్టి తాకి స్వస్థపరచండి దేవ మంచి ఆరోగ్యం దయించండి ప్రతి అవసరత లాభ పక్షులను మయంలో తీర్చి మీరే ఆత్మకార్యం చర్య ఏ స్ట్రజాన్ని ఎక్కిస్తూ ఉద్రం దేవా ఏ స్ట్రజానికి వందన తండ్రి ముఖ్యంగా దేవ శివసాయి బ్రద ముట్టిన దేవ ముట్టి తాకి స్వస్థ పరచండి దేవ నర నరాలను రక్త ప్రోషణ దండి మీరే స్వస్థత విడదలా దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్ట్రజాని ఎక్కిస్తూ సిస్టర్ ముట్టిన దేవా మనజ బ్రద ముట్టిన దేవా అప్పటికప్పుడు కడప ముట్టి తాకి స్వస్థ పచ్చండి సిస్టర్ ముట్టి తాకి స్వస్థత దయచండి విడదల దయచేసి దేవా మీరే తోడాయండి దేవా మీరే ఆత్మకార్యం జరిగి ండి దేవానికి ఇస్తూ ఉద్రం దేవా ఈశ్వరాజానికి వందనాలు తండి ముఖ్యంగా స్వరాజ బ్రదర్ ముట్టండి అప్పుడప్పుడు మంచి ఆరోగ్యం దయించండి దేవానికి ఇస్తూ ఉద్రం ఆ జాబ్ మీరే కార్యం జరిగించండి ఇష్టం ముట్టండి దేవా దేవా మీరే తోడయండి దేవానికి ఇస్తూ ఉద్రం దేవానికి వందనాలు తండీ మీరే ఆత్మ కార్యం జరిగించండి ఈ సజానికి స్తోత్రం దేవ ఈ శుక్ర ఈ రజానికి వందనాలు తండి మరి దేవ మంజల సిస్టర్ విషయంలో కూడా దేమి కార్యం జరిగించండి దేవా ఆ కుటుంబంలో సమాధానం దయించండి శాంతి నెమ్మది దయించండి దేవానికి ఇస్తూ ఉద్రం దేవా కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ సజానికి స్తోత్రం ఏ స్రహజానికి తండి మరి ఇంకో సిస్టర్ దేవా పాప ఆమె క్షేమంగా ఉండాల దేవాళ్ళ కూడా మీరు తోడై ఉండండి దేవా దేవాను గొప్ప దేవుడో దేవానికి స్తోత్రం దేవా వాళ్ళను ముట్టండి మీరే తాకండి దేవానికి స్తోత్రం డాక్టర్ కంటే పరమ వైద్యుడో దేవా దేవా మీరే స్వస్థత దయచండి మీరే తోడయ్యండి దేవ అక్కడ మరి దేవ కలగాల దేవ నామానికి అక్కడ మహిమ కలగాలి దేవా మీరే ఆత్మకార్యం జరిగింది కుటుంబాల మీరు రక్షించుకొని మీ థోడ్ దేవా ఏసు రాజానికి స్తోత్రం దేవా రాజానికి వంద బెన్ని బ్రదర్ కూడా ముట్టండి ఆ బిడ్డ కూడా స్వస్థత దయించండి బిడదలా దయించండి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ సజానికి వందనాలు ఏసు దేవా ముఖ్యంగా కావేస్తం ముట్టండి అన్నన్ని దేవా వాళ్ళకి ఇచ్చిన సంతానాన్ని ముట్టండి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దచ్చండి సిస్టర్ కూడా మంచి రక్షణ దండి దివా కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని దివా మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా ఏ స్ట్రజానికి దేవా మరి కేవి పెమ్మలు బిడ్డని మీరు ముట్టండి తాకండి వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి దేవా ప్రతి ఒక్క అవసరతలు మహిమల వాళ్ళ పక్షం మీరు తీర్చండి వాళ్ళ కుటుంబాలను కూడా ఆ కుటుంబాలన్నీ రక్షించుకొని దేవ నినా దేవ మీరే ఆత్మకార్యం జరిగించి దేవ నినామానికి ఎక్కడ మహిమ తెచ్చుకొని మీరే ఆత్మకార్యం జరిగించి దేమం ప్రాథమిక చేర్చుకోమని ఏ స్నాం నడుచున్నాం తండ్రి ఆమె కృపగల దేవ మహోన్నతుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణ మొదలు మిరస దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రుడ నీకు వందలైనా పొద్దున జీవితం ద్వారా కంటి దారా తప్పుంటే క్షమించిన దినమంతా రాత్రి అంతా కాచి కాపాన తల్లి నీకు వంద నెలైనా మాతనే సజీవ లెక్కలు లెక్కించినందుకు బట్టి నీకు సుప్రభానికి స్తోత్రం వచ్చిన సమయం బట్టి నీకు వంద నెల అయినా విషయానికి స్తోత్రాలు కాని సహాయించిన గొప్ప వన్ బస్ మెడల్ చేయించు ముఖ్యంగా దేవాసా సాయి బ్రదర్ని ముట్టి తాకి స్వస్థజరావస్థరేవాసుకున్న ముట్టేవాళ్ళ కుటుంబం రక్షించుకుందే అప్పుడే ముట్టి సంపూర్ణ కూడా దిందండి స్వరాజిని ముట్టం లేవాసు కుటుంబం రక్షించుకోవాలి ప్రతి కుటుంబానికి అర్థం చేసుకున్నయన బెన్ని బ్రదర్ కూడా ముట్ తన కూడా శాంతి సమానం దా ప్రతి కుటుంబానికి శాంతి సమానం నిమ్మలమైన మనసు ప్రతి కుటుంబానికి దిందండిసు గొప్ప దేవుడు యశుప్రభ సాధ్యం అంటే ఈ లోకం లేదు దేవునికి సమస్త సాధ్య దేవానికి ఏపీ ఉన్న ప్రతి కుటుంబానికి అపం తీసుకున్న దేవా అలా అవసర వాళ్ళు మహిమ ఘనత ప్రభావం దేవా మేము కొడుకున్నామంటే కేవలం ని కృపాని దయాంతా రేసుప్రభ ప్రాధన లేక ఎందరో గతించిపోతున్నారు దేవేశ్వర్రభ మాకు ఇచ్చిన కొద్ది సమయం పట్టి నీ కొన్న వాళ్ళైనా ఎందరో మరే సుప్రభ ఎంత రాలేకపోయినా అందరూ రప్పించి మళ్ళీ ఈ వాక్యం నేను ఎలా సహాయించాను దేవేశ్వభ మీరే సహాయించండి గొప్ప వంటస్ పరిశుద్ధాత్మని కార్యం జరిగించి తండ్రి గొప్ప విడుదల మాకు దయచేదే గొప్ప సాక్ష్యం నిలబెట్టినందుకు వందనాలు ఆయన మరియు సుప్రభ మరి ఈ మాకు రోజు ఇస్తున్నందుకు వందనాలయన సుప్రభ మరియు సుప్రభ దీవించి ఆశ్రయించి బలపరచు తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి దేవ మరిని స్తోదనది మా సుప్రభ ప్రతి కుటుంబానికి తీసుకొని ప్రతి కుటుంబంలో వస్తుంది మహిళలో తీర్చి ఈ సాక్షి విడుదల మనం రోజు మమ్మల్ని కలుసుకునే విధంగా మాకు తయారు చేసుకుని వందనాలు తండ్రి ఏసునామలు సునామ తండ్రి ఆమె ప్రైస్ లాట్ సిస్టర్ ప్రార్థిస్తా స్తోత్రం నైనా పరిశుద్ధుడా మై ఉన్నత దేవ సరశక్తి మంత్రి జీవంగల ప్రభానికే వందనాలు ప్రభా నిన్న నేడు నిరంతరం ఏక తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం నైనా యేసు ప్రభానికి వందన స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా ఏమి ఇచ్చినా చెల్లించలేం నాయనా ప్రభావ ఇంతవరకు వాకించడం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభావ అయ్యా వాకించడం యేసుప్రభ మీ వీధిత కలిగి జీవించాలా ప్రభా యేసుప్రభా కొడుమిగా ఎడమకడిమ పడుకోనికి వీల్లేదు ప్రభావ నీ గురువతి చూసి మీ పరిగెత్తాలా యేసు ప్రభ మీరు సహా యం చేయండి నా తండ్రి ఆటంకాలను తొలగించండి ఏసు ప్రభానికే మమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించండి ఆయన నీరాకడకి పరిశుద్ధంగా జీవించడం శక్తి మాకు దయచేయండి ప్రభు ఏసు ప్రభానికే వందనాలు అయినా ఉంది కనుక ప్రభా కుటుంబాలు మారు మనసు పొందాలా ప్రభావ ఇంకా ఎవరైతే మారుమనసు పొందరు ప్రభావ కుటుంబాలు మారుమంత పొందట శక్తి దయచేయండి ఆటంకాలను తొలగించండి ఆయన నా ప్రభానికే వందనాలు ప్రభావ ఏసు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా మరి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను రవిచల బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నదే బిడ్డను బుట్టెడి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండినైనా ఏసు ప్రభావిడకు జీవన్ పోయండి నాయన హింస కృష్ణ నామంలో దేవాబిడ కూడా సేవ చేయను కాక దేవా ప్రతి చోటా బిడ్డను సాక్షి బిడిగా నిలబెట్టండి దేవా కుటుంబ నిస్పృహ మార్మల్స్ పొందాలనైనా కుటుంబం అంతా లేవనైతే గొప్పగా వాడుకోండి ప్రభావిడ ఎక్కడైతే ప్రాంతాలు ఉందో అక్కడ సువార్త అందబడును కాకనైనా అలాంటి శక్త బిడకు దయచేయండి దేవా సేవలు ఇంకా బలంగా వాడుకోండినా తండ్రి ఏసు రక్త బృదర్ విషయంలో ప్రార్థిస్తున్న దేవాబిడ జ్ఞాపకం చేసుకోండినైనా ఏసు ప్రభావిడ పడక నుంచి లేవనైత పడును గొప్ప విజయాన్ని మీరు ఇచ్చండి ఆటంకాలను తొలగించండి ఏసు ప్రభా అవిడ చక్కగా నడవాల ప్రభాన్ని స్వార్థకే వాడబడని కాకదివా ఆవిడకి ఆశి పొడిగించండి ప్రభావ మీరు కార్యం జరిగించండి నాయన ఏసు ప్రభానీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా ఆవిడకి ఎక్కడైతే అవయవాల్సి చొచ్చుపడ్డా ప్రభా అక్కడ తాకండి అయినా స్వచ్ఛత ఇచ్చండి జీవాన్ని పోసి రక్షించండి నాయన కుటుంబం అంతా మార్మల్ సురక్షణ నడిపించి సాక్షి నిలబెట్టండి ఏసు ప్రభానికే స్తోత్రం కావ్య విశ్వలు ప్రార్థిస్తున్నదివా ఆవిడ ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచి ఆర్గం స్వచ్ఛత ఇచ్చండి నాయన ఆవిడ ఏసు ప్రతక చేసే పనులతో దీవించి ఆశీర్వించి ఇచ్చిన సంతానం బట్టి నిక్కే స్తోత్రం చెల్లిస్తున్ననైనా వాళ్ళ స్టడీల ప్రతి ఒక్క అవసరకర్ మీద తీర్చి దీవించి ఆశీర్వాదించండి ప్రతి ఒక్కరి మీద తోడైందండినైనా వాళ్ళ భర్త కూడా మార్మల్ సునాక్షి దయచేయండి ప్రభా కుటుంబం అంతా సేవించి ఆరచి ఘనపరిచబెట్టగా మీరు వాడిక్కండి కుటుంబంతో దీవించండి నాయన ఏసు ప్రభానికి వందనాలనైనా ఏసు ప్రభ ఎవరైతే సిస్టర్ ఉంది ప్రభా ఆ గర్వం చూడట అగ్నికంచ పెట్టండినైనా లోపల పేబీ యేసు ప్రస్తుతం నామల స్వస్థత పొందును కాకనైనా విడుదల కలగచ్చేయండి ఏసు ప్రభానికే వందన ఏసు ప్రస్తుతం నార్మల్ అంటే ఎవరు సహాయం చేయండి నాయన రక్తపోషణ దయచేండి బలమైన అస్సంతో మీద తాకండినైనా గొప్ప విజయాన్ని మీద దయచేండి అటంకాలను తొలగించండి మరి ఇన్స్టంలో ముట్టడి తాకండినైనా మంచి స్వస్థత దయచేయండి దీవించి ఆశీర్వదించండి ఆ బిడ్డ కూడా యేసు ప్రభా బలమైన సేవ చేయను కాక బ్రదర్ కూడా తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి తొలగించండి నాయన కుటుంబం సేవ చేయాలా ప్రభా బలమైన పాత్రగా మీరు వాడుకోండి దివా అటంకాలని తొలగించండి ఏసు ప్రభ మంజుల స్టేషన్లో ప్రార్థించినాం ఆవిడ చేసుకొని వాళ్ళ భర్త ఏసుకృష్ణామ్ల తిరిగి రావాలా ప్రభావ ఆ తీసుకొని పోవటం శక్తి దయించండి నాయన ఆ బిడ అక్కడ సంబంధించి విడుదల పొందాలా ప్రభావ ఏసు ప్రభా ఆ ఎగ్జామ్స్ రాస్తుంది నాయన మంచి మార్క్ తో సహాయం చేయండి మంచి పనులకు జ్ఞానం నడిపించండి నాయన ఇంకా ఆసక్తితో సేవల బలంగా వాడబడాల దేవా నీ పరులోక తలంపించి నడిపించండి దేవా యశసు ప్రభా గుడమైన సంగతి మరమలుసు తా మీరు మాట్లాడండి మీరు తెలియజేయండి ప్రవ్వ ఇచ్చిన కొడుకుని బట్టి నీకు వందనాన్ని సక్తి దయించేయండి ఈ పరిశుద్ధాత్తు నడిపింపు దయచేసి అయితండాన్ని తొలగించి కుటుంబం అంత నడిపించండి కుటుంబంతో సాక్షి నిలబెట్టని ఆటంకాలను తొలగించండి నైనా ఏసు ప్రభానికి వందనాలనైనా ఇంతవరకు ప్రార్థనలను ఏసు ప్రభా మీరు విన్నారు ప్రభ్వ ఏసు ప్రభానికే వందనాలని గొప్ప విజయం విశ్వసిస్తున్నాం నైనా ఈ రాత్రికి పతకబిడని తాకండి విజయం దయచండి రక్షించుకోండి అటంకాలని తొలగించండి నాయన ఇలా అక్కడ అతి త్వరలో ఉంది ఈ లోకల్లో భయంకరమైన కలవరలు ఉండబోతుంది ఆయన ప్రతి ఒక్కదంట పతడి రెక్కల కింద భద్రపరచబడడం కాక ఎంతమంది మారుమసుకుందని వాళ్ళంతకు స్వార్థ అందబడడం కాక నైనా ఏసు ప్రభానికి వందనాలు ఏ కుటుంబం కూడా ఏసు ప్రభా ఏసుకృష్ణ నామంలోతో శోధన సహాయపడండి ఆటంకాలని తొలగించండి ఏ దుష్టుడు అవకాశం లేదు ప్రభా వారు ఏసునాంలో గర్దిస్తున్నాం ప్రభావ గొప్ప విజయాన్ని దయించండి ఏసు ప్రభానికి వందనాలు నాయన ప్రతి ఒక్క బిడ్డ ఏసు ప్రభా బలమైన సేవ చేయాలా బలమైన పాత్రం చేసుకొని పరిశుద్ధి మీకు వదనాలైనా ఇస్రాయిలీలో గొప్ప దేవ కృతజ్ఞతలు తెలుస్తాం అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంతవరకు కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీ అనుగ్రహించడానికి మీకు వదనాలు మేము ఉంటున్నది బహు భయంకరమైన శ్రమల కాలం తండ్రి శత్రువు ప్రవ్వ జల్లెడపడుతున్నాడు విశ్వాసులని అవును ప్రవ్వ ఎవరు సహించగలరు ఎవరు అంతం వరకు ఓపికతో సహించగలరు ప్రభ మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారే తక్కిన వారు తండ్రి మహాశ్రమలలో చిక్కబడుతున్నారు నైనా కానీ మాకు మరకు మీరు ఆ కృపను అనుగ్రహించినారు ప్రతి శ్రమ నుంచి తప్పించుకొని ఓ ప్రవ్వ మీ కొరకు సాక్షిగా నిలబెట్టాలన్నారు ఇంతవరకు తండ్రి మీరు ల్లి సున్నంపాడు రాంపచోడవరం ఆ ప్రాంతాలలో అడులలో తీసుకెళ్ళినారు ప్రభా ఎంతో మంది తండ్రి వారి జీవితాలు సమర్పించుకున్నారు పాపాలు ఒప్పుకున్నారు రక్షణ పొందినారు నైనా వాటన్నిటిని బట్టి మీకెంతో వందనాలు ప్రోభ సురక్షితంగా మమ్మల్ని హైదరాబాద్ కి చేర్చినందుకు మీకెంతో వందనాలు వేసేయ బ్రదర్స్ ని సిస్టర్స్ ని అందరినీ వారి జీవితంలో అద్భుత కళ ప్రార్థిస్తున్నాం ఆటకపరచు ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను ఎసుక్రీస్తున్న బంధిస్తున్నాం ప్రభావి కుటుంబాలలో ఆదరణ దండి సమాధానం దండి వారి జీతం లాగిపోయిన మేలన్నీ త్వరగా అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు ఉద్యోగాలు తన మరి ఉన్న వారిని స్వస్థపరచండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి చోట మీ కొరకు సాక్షి పెట్టుకోండి ప్రభా సువార్త ప్రకటించాలా అన్నిలకి తండ్రి అనేకులని మీ చింతగా నడిపించాలా సిగ్గు భయపడకుండా ప్రభా ధైర్యంగా సువార్థను ప్రకటించాల మీక యొక్క నామంలో ఎంతో శక్తి ఉంది పరలోకం అందును భూమి అందును నాకు అధికారం కలదు కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని మీరు చెప్పినారు నమ్మిన వారిని శిష్యులుగా మార్చమన్నారు ప్రభా కాబట్టి మేము ముఖమాట ధైర్యంగా అవి చేయాలా మా కాలంలో అటువంటి కృపాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మంత్రి దయచేసి వేకునే లేసి మిమ్మల్ని స్తుంచి సహాయపడమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆ మన ప్రభుని ఏసు క్రీస్తుక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక ఆ మెయిన్ హలలియ ప్రైజులందరికీ